అవి అవి ఉంటాయి ఈ సంతోష స్థితిలో అవి ఏమీ ఉండవు ఒక అసంతోషము ఒక ఇన్కంప్లీట్నెస్ ఒక వెలి లోటు భయము అభద్రత చెప్పలేని ఒక బెంగ ఇవేమీ ఉండవు ఒక పో నేను నిండా నిండిపోయాను నిండేందుకేమిండ అక్కడ ఏం పాత్ర ఏమీ లేదు కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే మీరు సెల్ఫ్ కాన్షియస్ అయ్యారంటే ఒక వెలితి లోటు భయము ఉన్నప్పుడే మీకు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు అవేమీ లేనప్పుడు మీరు నిండుగా ఉంటారు ఒక పిస్తే సెల్ఫ్ కాన్షియస్గా ఉండరు సో దట్ అన్సెల్ఫ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ ప్యూర్ బీయింగ్ దాన్ని ఆత్మనిష్ట అని అది అది ఆనందము అది సంతోషము ఆ స్థితిలో సాధకుడు నిలిచి ఉంటాడు ఇరవై ఓ శ్లోకం పూర్తయింది ఇరవై ఒకటి సుఖమాత్యం తుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి ఈ యోగం మాకెందుకండి ఈ ఏకాగ్రత యోగము ఆత్మనిష్ట దేనికి మాకు దానివల్ల ఏమిటి ఉపయోగం నేను మీకు చెప్తాను అల్టిమేట్ గా పరమ పురుషార్థము ఆనందము ఆనందమే నీ అనుభవానికి వస్తుంది అదే అవతారికలో అంటారు భష్యుకరులు కించ సుఖమితి సో ఇంకా ఏమంటే సో తన స్వరూపంలో తాను నిలిచి ఉన్నాడు ఒకే ఏమైనట్టు కడుపు నిండేనా కాలు నిండేనా అంటారు మనవాళ్ళు ఒక కూర్చున్నాడు తన స్వరూపంలో తానున్నాడు కడుపు నిండిందా కాలు నిండిందా అయ్యరాము అలా అనికాయ అది సంథింగ్ మోర్ దాన్ దాట్ కడుపునే ఉంది కడుపు నిండితే మళ్ళీ మళ్ళీ ఫోర్ ఫైవ్ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతుంది మళ్ళీ నింపాల్సి ఉంటుంది అది నడుస్తూ ఉంటుంది ఆ ప్రక్రియ అవసరమైన దాన్ని మించి నింపితే రోగాలు వస్తాయి ఆ సమస్య ఎలాగో ఉండనే సో కడుపు నిండడం కాలు నిండడం కాదు పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఈజ్ ఆనందము యొక్క అనుభవము సుఖము సుఖము అంటే ఆనందము ఇక్కడ సుఖశబ్దానికి ఆనందము అర్థం ఎటువంటి సుఖము ఆత్యంతికం సుఖం సాధారణంగా మనకి సుఖానుభవం ఉంది కదా మానవుడు సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు సో ఏదైనా మీరు కోరుకున్న కోరిక తీరిందనుకోండి సుఖం ఉంటుంది ఎంతో కొంతసేపు ఉంటుంది అఫ్ కోర్స్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సిక్స్త్ మినిట్లో ఫస్ట్ సెకండ్లో పోతుంది బట్ స్టిల్ ఉంది కదా సుఖం ఉంది కదా ఆ సుఖం ఎటువంటిది ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టింది అంతమైపోయింది ఏమంటే నిద్రపోతే కూడా సుఖం ఉంటుంది అది చూసారా మీకు భోగ సాధనాల వల్ల సుఖం ఉంటుంది అని మనిషికి ఒక పిచ్చి భోగ సాధనాల వల్ల సుఖం ఉంటుంది ఇప్పుడు బెడ్రూంలో హాయిగా సుఖంగా ఉండాలని అనుకుంటే ఆ బెడ్రూమ్కి ఏ కలర్ వెయ్యాలి ఎల్లో కలర్ వేయాలా బ్లూ కలర్ వెయ్యాలా ఈ కలర్ వేయాలి ఈ కలర్ ఉంటుందా నిద్రపోయిన తర్వాత ఉంటుందా ఉండదు కాబట్టి ఎల్లో కలర్ మంచిదని వాడు రికమెండ్ చేస్తాడు అది వేశాడు వాడి దగ్గర ఏడు వందల కలర్లు ఉంటాయి దాంట్లో ఒక కలర్ రికమెండ్ చేస్తాడు మీరేమో చాలా ఖరీదీ బోర్డు అంత పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కలర్ వేయించారు బెడ్రూమ్కి పైన కింద అంతా ఆ కలర్ అంతా మ్యాచింగ్ షీట్స్ అన్నీ కూడా పెట్టారు అంతా బాగా అసలు చాలా కలగడ కింద కూడా మ్యాచింగే అంతా నైట్ గౌరవం కూడా మ్యాచింగే నిద్ర పట్టకపోతే ఏమిటి ఉపయోగం నిద్ర పట్టలు వేయటోగం నిద్ర పట్టిందనుకోండి ఇవన్నీ ఉంటాయా ఉండవు కాబట్టి నిద్రాసుఖం అనేది సర్వ త్యాగం చేసేస్తే లభించేది నిద్రాసుఖం నిద్రాసుఖాన్ని మించిన సుఖం ఎప్పుడనేంత వరకు మీరు జీవితంలో అనుభవానికి వచ్చిందా నిద్రాఖాన్ని మించిన సుఖం ఎందుకండి ఇప్పుడు డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారు నెక్లెస్ ఎగ్జాంపుల్ ఒక్కర్లేదు ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు ఓన్ నేను కాబట్టి డైమండ్ నెక్లెస్ కొన్నారు కష్టపడి అబ్బా ఏం బాగుందో మెల మిల బాగుంది ఈ రాత్రి పది అయింది ఇంకా డైమండ్ నెక్లెస్ చూసుకుంటూనే ఉన్నారు పదిన్నర అయింది పదకొండు అయింది చేస్తారు ఈ డైమండ్ నెక్లెస్ని అవతల పారేసి పడుకున్నది అడుగుతా కానీ అవతల వారెట్టి అల్మైరాలో పెట్టి పడుకున్నట్టుకుంటాం అంతే కదా ఈ డైమండ్ నెక్లెస్ ఎవరిలో కొట్టేసినట్టుగా కలవచ్చి ఒంటి గంట ఏజుకుంటుంటాను అది అది కూడా ఉండదు ఆ తర్వాత ఇంక నిద్ర పట్టదు కాబట్టి నిద్రాసుఖం అనేది ఏ బాహ్య వస్తువుతో సంబం లేకుండా మన లోపల నుంచి మనకు లభించే సుఖం దాన్ని వర్ణించలేదు ఎప్పుడు కూడా ఎత్తత్ అని వస్తుంది ఎత్ తత్ సుఖమాత్యంతికం ఎక్కడొచ్చినా వర్ణింపశక్తిము కానిది అని అర్థం దానికి అనిర్వచనీయము అని అర్థం ఈ సంస్కృత పండితులు ఉంటారే వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి పదప్రయోగం చేస్తారు సో దట్ ఈస్ వాట్ ఇస్ అంటాడు దట్ ఈస్ వాట్ ఇస్ అంటే ఏం చెప్పినట్టు మీకు ఆ సుఖం ఉన్నదే ఆ సౌందర్యం వర్ణించాలి దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వాట్ ఈస్ దట్ బ్యూటీ అంటే ఇట్ ఈస్ వాట్ ఇఠిస్ అంటాడు అంటే మీకు ఏమైనట్టు ఏం చెప్పినట్టు ఏమీ చెప్పలేదు ఈ ఎక్కత్ర అలాంటి అనిర్వచనీయము అంటే వర్ణింప శక్యము కానిది దాన్ని అనుభవించాలి కానీ ఏం వర్ణిస్తారు వర్ణించేందుకు అనుకూలమైంది కాదు నిద్రా సుఖాన్ని వర్ణించండి మీరు చూస్తాను హాయిగా ఉందండి హాయిగా నిద్రపోయానండి అంటారు ఆఖరికి మధ్యాహ్నం అలసట మీదట ఒక పావుగండ సేతుడు జోగితే కూడా అబ్బా ఎంత హాయి అనిపిస్తుంది ఏమవుతుందంటే నిద్రలో ఏమవుతుందంటే ప్రతి మజిల్కి ఒక నూతన ఉత్సాహం సంజీవని వచ్చినట్టుగా వస్తుంది మనస్సులో ఉండే బెంగలు వాసనలు అన్నీ కలిగిపోయి కూడా ఒక ఉల్లాసం వస్తుంది ప్రతి ఇంద్రియము కూడా ఒక నూతన ఉత్సాహాన్ని పొందుతాయి హా ఎలా జరుగుతోంది ఈ పని టాబ్లెట్లు ఎన్ని మింగినా రాని ఉత్సాహం శక్తి ఎన్ని రకాల భోజనాలు వీడి చేసినా వసంత కుసుమాకరవసం ముద్దలు ముద్దలు మింగినా రాని ఉత్సాహ శక్తి వీడికి శరీరంలో మసిల్స్లో ఇంద్రియాలలో వచ్చింది నిద్రపోగానే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు ఇది యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది నిద్రపోతున్నంతసేపు ఫుల్ హ్యాపీనెస్ నిద్ర లేవగానే ఒక్కసారి నూతన ఉత్సాహంతో ఉజ్జీవితులై నిద్రలేస్తారు ఏదో ఒక సంజీవని ఔషధం ఆయుర్వేదం ముందు ఏదో మింగినట్టుగా నిద్రలేస్తారు నిద్రలేసినప్పుడు అంత ఉల్లాసంగా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ రిజ్యూనేషన్ అంటారు ఇంగ్లీష్లో దీనికి మూలమేమిటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటి యు కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ మీ స్వరూపము అట్టిది ఆ స్వరూపాన్ని టచ్ చేస్తే మీకు ఉల్లాసం ఆనందం శక్తి వచ్చిస్తూ ఉంటుంది కానీ అంతటి మహాసుఖము కూడా బ్రేక్ అయిపోతుంది యునాట్ సీట్ బియాండ్ ఎ పాయింట్ నిద్రపోలేదు నీకు ఎప్పుడు కాస్తే అప్పుడు నిద్రపోగలిగితే అదే మహాభాగ్యం రాత్రి పదింటికి పడుకుని పొద్దున్న ఐదింటికి లేవగలిగితే అదే భాగ్యం ఆ భాగ్యం చాలామందికి లేదు అమెరికాలో నూటికి ముప్పై మూడు మంది నిద్రమాత్రలు నింపుతారు ప్రపంచంలో గల ఖరీదే మంచి మంచి సంపన్న దేశంలో నూటికి ముప్పై శాతం నిద్రమాత్రలు నిందుతూ ఉంటారు నిద్రమాత్రలు ఉంటే కానీ నిద్రపడతారు ఈ సమస్యలు కొట్టి కొట్టిగా భారతదేశానికి కూడా వస్తున్నాయి క్రమంగా కారణమంతా మనస్సు యొక్క ఓవర్ యాక్టివిటీని కాబట్టి ఈ సుఖము నేను ఒకటి చెప్పబోయి ఇంకో దాంట్లోకి వెళ్ళాను వెళ్ళే కనుక ఇప్పుడు మనం ఆత్మసుఖాన్ని గురించి మాట్లాడుతున్నాం ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ ధ్యానంలో అవి ప్రకటన అవుతాయి ఈ సుఖము ఆత్యంతికం అంటే ఓ కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టేది అంతమయ్యేది కాదు తన స్వరూపభూతమైన సుఖం సో ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మీరు చందనపు శాండల్ ఆయిల్ ఆ పరిమళ ద్రవ్యాన్ని కలిపినటువంటి స్ప్రే ఏదో శరీరం మీద ఇలా ఇలా చల్లుకున్నారనుకోండి చల్లుకున్నప్పుడు అది వాసన చూస్తే ఎలా ఉంటుంది చందన గంధం వస్తుంది పావు గంట తర్వాత చూస్తే వస్తుంది మళ్ళీ చెమట వాసమే వస్తుంది అంటే దీనికి చందన సుఖం బయట నుంచి వచ్చిందే కానీ స్వతహాగా లేదు అదే చందన వృక్షం ఉందనుకోండి చందనపు కల్తీ చందనపు ముక్క కాదు అసలు సిసలు చందనం వృక్షం అది సుగంధంగా ఉండాలంటే ఏమి స్ప్రే చేసుకోవాలి ఏమి స్ప్రే చేసుకోకుండా అది తనంత తానుగా ఉన్నది ఉన్నట్టుగానే సుగంధంగా ఉంటుంది ఒకవేళ దాని మీద మీరు మట్టి ఏదో పూసారనుకోండి ఆ సుగంధం అయినా కూడా అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు మళ్ళీ ఆ మట్టి తీసేయగానే ఆ సుగంధం బయటకు వచ్చేస్తుంది అంతే కదా అలా కాకుండా సహజమైన సుగంధం లేని దాన్ని నెత్తిమీద ఎన్ని స్త్రీలు ఎంత పోసినా అది కొద్దిసేపు ఈ సంసార సుఖం అలాంటిది దాజ్ ఆత్మసుఖము సహజ సిద్ధమైన స్వరూపభూతమైన సుఖం ఎప్పుడు కూడా స్వరూపభూతమైన సుఖము కాలానికి అతీతంగా ఉంటుంది ఓ కాలంలో వచ్చి మరో కాలంలో పోయిదిగా ఉండదు అది ఎప్పుడూ అలాగే ఉంటుంది నిరంతరంగా బ్రేక్ లేకుండా ఉంటుంది దాన్ని ఆత్యంతికం అంటారు కాలమునకు అతీతమైన సుఖము తర్వాత బుద్ధిగ్రాహ్యం అనిర్వచనీయం అయింది బుద్ధిగ్రాహ్యం బుద్ధి తెలియబడుతుంది బుద్ధి చేత చాలా మంచి మాటలు ఇప్పుడు ఈ బుద్ధిగ్రాహ్యం అనే మాట దేశ పరిచ్ఛేదాన్ని నిరాకరిస్తుంది ఇప్పుడు సపోజ్ సుఖం అన్నది మార్కెట్ ప్లేస్లో ఉందనుకోండి బుద్ధి మీకుంది కదా మార్కెట్ ప్లేస్లో సుఖం ఉండి ఇక్కడ బుద్ధి ఉంటే ఉపయోగండి మీరు ఆ డిస్టెన్స్ని కవర్ చేసి ఆ వస్తువును పట్టుకుంటేనే దొరుకుతుంది సుఖం బుద్ధి ఉంటే దొరకదు బుద్ధి ఉన్నంత మాత్రాన లాభం కాదు బయట వస్తువు లభించాలి అది బుద్ధిగ్రాహ్యం కాదు దాన్ని మరేమంటారు ఇంద్రియ గ్రాహ్యం అంటారు బుద్ధి ఉంటుంది ఇప్పుడు సినిమా చూస్తే వచ్చే సుఖం మీకు బుద్ధి ఉన్నంత మాత్రాన దొరుకుతుందా దొరకదు బుద్ధి ఉండాలి ఇంద్రియం కూడా ఉండాలి కన్ను ఉండాలి ఆ సినిమా హాల్కి వెళ్ళాలి అక్కడ కూర్చుని అది చూస్తే వస్తుంది టిఫిన్ తింటే లేకపోతే ఫలానా వస్తువు తింటే వచ్చే సుఖము బుద్ధి మాత్రం చేత గ్రహింపబడుతుందా బుద్ధి ఉంటే చాలు బుద్ధి ఉంటే చాలు ఇంకా బుద్ధితో పాటుగా ఈ రసనేంద్రియం ఉండాలి ఆ పదార్థం ఉన్న చోటుకు వెళ్ళాలి అది ఆర్డర్ ఇవ్వాలి వాడు తీసుకొచ్చిన తర్వాత దాన్ని మింగితే అప్పుడు లభిస్తుంది సుఖం కేవల బుద్ధిగ్రాహ్యం ఇంద్రియ సంబంధం లేకుండగా కేవల బుద్ధిగ్రాహ్యమైనటువంటి సుఖము అని చెప్తున్నారు ఇక్కడ అంటే అంతఃకరణం ఎప్పుడైతే శుద్ధమైపోతుందో అటువంటి శుద్ధమైన అంతఃకరణంలో అనుభవానికి వచ్చే సుఖము ఆనందానుభవము బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం ఎప్పుడైతే బుద్ధిగ్రాహ్యం అన్నారో అది అతీంద్రియం ఇంద్రియములకు అతీతమైనది తర్వాత ఎప్పుడు కూడా వేత్తి మీకు రహస్యం చెప్తా జ్ఞానము సుఖము ఈ రెండింటినీ మనం సపరేట్ చేసుకూర్చుంటే జ్ఞానం వేరు సుఖం వేరు ఈ రెండింటినీ ఎప్పుడైతే మనిషి సపరేట్ చేస్తాడో వాడి జీవితంలో సంసార బంధమే కానీ ఆ ఆత్మానందము ఉండదు ఎందుకంటే జ్ఞానాన్ని సుఖాన్ని ఎప్పుడూ మనం విడదీయకూడదు మనం ఏమనుకుంటామంటే జ్ఞానం అనేది బుద్ధి ఎందుకు సపరేట్గా ఉంటుంది అది వేరే సుఖం వేరే సుఖం ఎక్కడ ఉంటుంది కాఫీ హోటల్లో ఉంటుంది జ్ఞానం ఎక్కడుంటుంది యూనివర్సిటీలోనో లేకపోతే క్లాస్ రూంలోనో పుస్తకంలోనో జ్ఞానం ఉంటుంది మరి నీలో ఏముంటుంది ఏం ఉండదు సున్నా సుఖం కాఫీ హోటల్లో ఉండి జ్ఞానం ఏమో పుస్తకంలోనూ యూనివర్సిటీలోను ఎక్కడో ఉంది మరి వీళ్ళలో ఏమున్నట్టు కాబట్టి ఇది అజ్ఞానం ఇప్పుడు జ్ఞానాన్ని సుఖాన్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మిఠాయి ఉండేది మీరు నిద్రపోతుంటే సపోజ్ మీరు గాఢంగా గుర్రు పెట్టి నిద్రపోతుంటే సాధారణంగా గుర్రు పెట్టి నిద్రపోతుంటే కొంచెం నోరు కూడా తెరుచుకుంటుంది ఆ తెరుచుకున్న నోట్లో నేను అమృతన్ను అయితే అమృతం లాంటి ఒక పదార్థం మంచి రుచ్యమైన పదార్థాన్ని నోట్లో వేసాననుకోండి మీకు ఆ సుఖానుభవానికి వస్తుందా కాదు సుఖానుభవానికి రాదు మీరు గుర్రు పెట్టి నిద్రపోతుంటే అత్యంత మధురమైన సంగీతం ఆ గంధర్వులే వచ్చి పాడేస్తున్నారా అలాగంటే సంగీతం అక్కడ మీకు ఆన్ చేసి పెట్టాను అనుకోండి మీకు అనుభవానికి వస్తుందా ఎందుకంటే ఇప్పుడు మీరు నిద్రపోతుంటే మీకు ఒంటి మీద చాలా ఖరీదైనటువంటి వస్త్రాన్ని కత్తాననుకోండి ఆ నజుకు సుఖం మీకు అనుభవానికి వస్తుందా రాదు మీరు నిద్రపోతుంటే వజ్రాల నెక్లెస్ తీసుకొచ్చి మీ మెడలో అలంకారం చేశారనుకోండి మీకు సుఖం కలుగుతుందా చాలా గొప్ప కాబట్టి సుఖం కలగాలి అంటే జ్ఞానం ఉన్నప్పుడే సుఖం ఉంటుంది వేత్తి జ్ఞానాన్ని సుఖాన్ని విడదీయకూడదు అంటే అతను శంకర్లు ఏమంటారంటే ఉపలబ్ధి రూపం సుఖము ఉపలబ్ధి అంటే జ్ఞానం సుఖమనేది జ్ఞాన రూపంగా ఉంటుంది దాన్ని విడదీయకూడదు జ్ఞానం ఈ ఇంద్రియ సుఖాల్లో వచ్చిన కష్టం ఏమిటంటే ఇబ్బంది ఏమిటంటే అజ్ఞానము ఏమిటంటే జ్ఞానాన్ని సుఖాన్ని విడదీసుకోవచ్చు వాడు ఏం చేస్తారంటే సుఖం సబ్బులో ఉందంట సబ్బులో సుఖం ఎక్కడి నుంచి వస్తుందండి సబ్బుతో తోవుకుంటే సబ్బులో ఉంటుందా సుఖం సబ్బుతో తో సబ్బు ఏమిటి సబ్బు అంటే దేనికి పేరో తెలుసు సబ్బు అని సోపు మురికి అది సబ్బు మురికి ఆ మురికిని మురికి దేహానికి పట్టిస్తే స్నానం నెత్తిని నీళ్ళు పోసుకుంటే ఆ మురికి ఈ మురికి రెండూ కలిపి వార్షాఫ్ అయిపోతాయి అప్పుడు సుఖం వస్తుంది ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫ్రెష్నెస్ సబ్బులోంచి వచ్చే మాటైతే సబ్బు నేను వంట ఒళ్ళంతా పట్టించి కూర్చుంటే వస్తుందా కాబట్టి సబ్బులోంచి సబ్ తింటే కాబట్టి సబ్బులో సుఖం ఉండదు సుఖం తన ఆ స్వరూపంలో ఉంటుంది వీడు స్వరూపము జ్ఞానము వీడు ఆత్మ అంటే జ్ఞానస్వరూపము తన స్వరూపాన్ని సుఖాన్ని వీడు సెపరేట్ చేసి కూర్చుంటాడు బ్రేక్ చేస్తాడు సబ్బులో సుఖం ఉంది సెంటిసీసాలో సుఖం ఉంది లడ్డూలో సుఖం ఉంది లడ్డూలో సుఖం ఉంటుందా లడ్డూలో సుఖం ఉంటే ఇంక ఇంకేమీ ఆ లడ్డూని ఇక్కడికి ఆ లడ్డూకు వైర్ పెట్టి వీడికి ఇక్కడ పెట్టేస్తే సుఖంగా అంతా లడ్డూలో సుఖం ఉండదు లడ్డూ నాలుగు మీద వేస్తే లోపల రెండు సుఖం బయటకు వస్తుంది దట్ ఈస్ రావ్ ఇట్ వర్క్స్ ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది ఆ తర్వాత ఏముంటుంది టూ హండ్రెడ్ అండ్ ఉంటాయి లోపల టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయంటే అర్థమైతే మీరు సికింద్రాబాద్ దగ్గర నడిచి వెళ్ళి వస్తే కూడా అవి కంప్లీట్ కావు అన్ని క్యాలరీస్ లోపలు ఉంటాయి కాబట్టి జ్ఞానాన్ని సుఖాన్ని విడతీయకూడదు జ్ఞానమే సుఖము సుఖమే జ్ఞానము అదే సత్యద చితే ఆనందము ఆనందమే చిన్నే ఆత్మసుఖము అని అంటారు మానవ లోకంలో సుఖాలు అనేక రకముగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చెప్పే సుఖము ఇది దీన్ని స్వరూపసుఖము లేక ఆత్మసుఖము ఆత్మానందము అని అంటారు ఆనంద శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఆత్మానందము ఆత్మసుఖము దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఒకప్పుడు మీరు సోఫాలో కూర్చుని ఇలా అలా కూర్చుని ఉంటారు కదలకుండా ఏదో కాఫీ ఏదో ఇస్తారు తాగేస్తారు ఏదో టిఫిన్ ఏదో పెడతారు తినేస్తారు హెవీ టిఫిన్ ఇస్తే అలా కూర్చుని ఉంటారు హాయిగా ఉందంటారు ఆ సుఖాన్ని ఏమంటారు దాన్ని దాన్ని తామస సుఖము ఉంటారు అంటే కదలక్కర్లేకుండగా అలా పడుంటే మొత్తుగా పడుంటే సుఖంగా ఉంటుంది దాన్ని తామస్సుఖము ఉంటుంది ఆ సుఖం ఎక్కువగా అభ్యాసం చేస్తే ఏమంటవుతుంది చాలా ప్రమాదం తామస్సుఖం సో ఇక తర్వాత సినిమాకి వెళ్తారు మూడు గంటల సేపు మూడు గంటల సినిమా అబ్బా ఎంత బాగుంది సినిమా ఎంజాయ్ చేసేసాం ఆ సినిమా ఎంజాయ్మెంట్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది నీరసంగా ఉంటుందా ఉల్లాసంగా ఉంటుందా నీరసంగా ఉంటుంది ఒంట్లో ఒళ్ళంతా నెప్పులు చేస్తుంది ఇంటికి వచ్చి స్నానం చేసిన మెతుకులు తిని పడుకునే ఐదు ఆరు గంటలు నిద్రపోతే గానీ ఆ అలసత తగ్గదు తర్వాత ఆ సినిమాలో సపోజ్ కళ్ళు మండుతాయి మీరు లెంగి సినిమా చూసిన తర్వాత కళ్ళు ఎలా ఉంటాయి మంట వస్తుంది యంగ్ పీపుల్కి ఏం తెలియ కొంచెం వయసు వచ్చి కళ్ళల్లో తేడాలు వచ్చినప్పుడు తెలుస్తుంది కాబట్టిషయేంద్రియ సంయోగము ఇంద్రియం ఎక్కడ ఉంటుంది విషయం అక్కడ ఉంటుంది ఇంద్రియమేమో కన్ను విషయం రూపమేమో తెర మీద ఉంటుంది నాలుక ఇంద్రియం దాని విషయమేటి లడ్డూలు రసగుల్లాలు ఇవన్నీ బయట ఉంటాయి చెవి ఇంద్రియము మ్యూజిక్ బయట ఉంటుంది ఈ విధంగా ఈ లోపల ఉన్న ఇంద్రియానికి బయట ఉండే విషయంతో సంయోగం వచ్చినప్పుడు కలిగే సుఖానికి రాజస్వ సుఖము అనిపే ఈ సుఖం ఎంతసేపు ఉంటుంది ఆ సంయోగం ఉన్నంతసేపు ఉంటుంది విషయేంద్రియ సంయోగా జాయతే యత్సుఖం ఆ సంయోగం పోతే ఏమవుతుంది వ్యాకరణంలో పరిభాష అవుతుంది నిమిత్తాపాయే నైమిత్తిక శాప్యపాయ అని సో ఎప్పుడైతే ఒక నిమిత్తం తొలగిపోయిందో ఆ నైమిత్తికం కూడా తొలగిపోతుంది అన్నచ్యూ ఉంటుంది అన్నచ్యూ ఆ చకారం యొక్క సన్నిధి చేత నకారానికి చచ్చ అని అనునాశకొస్తుంది ఎప్పుడైతే అనునాశిక చూపోయిందో అనునాశిక కూడా అన్ని మిగుతుంది సంథింగ్ లైక్ దాట్ నేను సరైన దృష్టాంతం చెప్పానో లేదో వాట్ ఎవర్ నిమిత్తాపాయే నైమిత్తికస్యాపి అపాయ నిమిత్తం పోగానే నైమిత్తికం కూడా పోతుంది ఇప్పుడు కంటికి రూపానికి ఇంద్రియానికి విషయానికి సంయోగము వలన లభించిన సుఖము దాన్ని నైమిత్తికము అంట నిమిత్తం సంయోగం దానివల్ల వచ్చే సుఖం నైమిత్తికం ఈ సంయోగం పోయిన వెంటనే ఏమవుతుంది ఆ సుఖం పోతుంది రాజస్వ సుఖం రాజస్వ సుఖాన్ని గురించి శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే అగ్రే అమృతం ఇవ్వ పరిణామే విషోపమం ఇప్పుడు మీరు ఆ డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి ఎంత బాగుంటుంది అగ్రే అమృతం ఇద పార్టీకి వెళ్ళేప్పుడు చక్కగా ఫ్యాషనబుల్గా డ్రెస్ చేసుకుంటారు మంచి సెంట్లోవి రాసుకుంటారు కారులో ఎక్కి వెళ్తారు హలో హౌలీ అంటూ చాలా ఫ్యాషనబుల్గా మనస్సులో ఫ్యాషన్ ఎలా ఉన్నా పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుకుని ఒకళ్ళు ఒకళ్ళు షేక్ హ్యాండ్స్ చేస్తారు లోపల వీళ్ళు నాశనం అయిపోతే బాగుంది అనుకుంటాడు పైకి మాత్రం హౌలీ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లాక్ టు సీ యూ అని ఇలాంటివి ఉంటాడు అంత కృత్రిమైన వాతావరణం ఈ కృత్రిమమైన వాతావరణంలో ఇవ్వడలేక నేను వెళ్ళడం మానేసాను ఎందుకంటే సహజమే ఉండదు చాలా కృత్రిమంగా ఉంటుంది అవును కదా మేక్ మేక్ బిలీఫ్ కింద మేక్ బిలీఫ్ సో దా వెళ్తాడు చాలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళగానే వాడేమో ఏదో ఇస్తాడు డ్రింక్ ఏదో ఇస్తాడు అయితే కోప్ ఇస్తాడు అది అది పుచ్చుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఏదో తింటాడు కబుర్లు ఆడతాడు తిని తిని తిని ఒళ్ళంతా హోనం చేసుకుని రాత్రి ఇంటికి వస్తాడు ఆ తర్వాత వీడి సమస్య ఆరంభం అవుతుంది అగ్రే అమృతమేవాడు పరిణామే విషోపమం ఇది విషం అయిపోతుంది వీడు తిన్నదంతా విషం అవుతుంది వీడు తాగిందంతా విషం అవుతుంది వీడు అక్కడికి వెళ్ళి ఎవరోనో ఏదో అని వస్తాడు అది విషయం అవుతుంది ఎవరో తిత్ వస్తే అది విషం అవుతుంది అన్నీ విషయం ఉంటాయి ఆ మత్తులో వీడు ఏదైనా కట్ గన్న పుచ్చుకుని ఏదైనా వాళ్ళు కూడా లేకపోలేదు వాడికి మిగిలిన జీవితం అంటే జైల్లో కొడుతారు అగ్రే అమృతం నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి ఏమిటి లగిస్తాడేవి నాని అనుకోకండి ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అదే టీచింగ్ స్టైల్ సో కాబట్టి అగ్రే అమృతం పరిణామే విషం అది రాజస్వ సుఖము ఇక్కడ మనం మాట్లాడుతున్నది స్వరూప సుఖం తప్పిస్తే రాజస్వ సుఖం కాదు ఇది ఇది ఇంద్రియాతీతము అతీంద్రియం అంటున్నాడు కదా కాబట్టి ఇంద్రియముల యొక్క సంయోగం వల్ల వచ్చినటువంటి సుఖము కాదు అటువంటి ఈ సుఖం కలదో ఈ ఈ సుఖము దీన్ని ఆత్మానందము అంటారు అంటే అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే కడుపుకి ఆకలి ఆకలికి అన్నం ఆకలి వచ్చినప్పుడు వీడు భోజనం మానేసి ఇలా ధ్యానం చేస్తాడంటే మీరు అనుకోదు అలా అనుకుంటే చాలా ప్రమాదం కాబట్టి స్వామీజీ కూడా భోజనం చేస్తూ ఉంటాడు మహాత్ములు జీవన్ముక్తులు అన్నవాళ్ళు కూడా శుభ్రంగా రెండు పొట్లు భోజనం చేస్తారు బ్రేక్ఫాస్ట్ కూడా ఏదైనా శుభ్రమైంది లభిస్తే తీసుకుంటారు ఏమీ ఉండదు ఎవరికైతే కాఫీ కూడా తవ్వుతారు సమస్యే సో ఆకలికి అన్నం ఊపిరితిత్తులకి గాలి శరీరానికి స్నానాధికము వస్త్రధారణము ఓ తలక తలదాచూ గూడు ఇవన్నీ ఉంటాయి రోటీ కపడా మకాన్ దే వేర్ బి దేర్ ఇన్ దేర్ ప్లేస్ కానీ భోజనం చేసి దేనికి ఆనందం కోసం తప్పు మీరు భోజనం ఆనందం కోసం చేస్తే రోగం వచ్చేస్తుంది బట్టలు వేసుకోవడం దేనికి ఫ్యాషన్ కోసం వాడు జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఫ్యాషన్ కోసం బట్టలు ఏమిటండీ ఫ్యాషన్ అనేంత భోగ సదే కనుక ఫ్యాషన్ కోసం ఏమి చేయకూడదు ఆఖరికి స్త్రీలు కూడా శృంగారము శృంగారము చే శృంగారించుకుంటారు ఆ అలంకారములన్నీ కూడా ధర్మబద్ధంగా ఆ కల్చర్ని పో పరిపోష మన సంస్కృతిని పరిపోషించి రకంగా ఉండాలి తప్పిస్తే అంటే తాటంకములు నాసాభరణము హస్త కంఠాభరణము అందమైనటువంటి వస్త్రధారణము హెయిర్ స్టైలు అంతా కూడా మన కల్చర్ని ప్రతిఫలిస్తూ ఆ విధంగా సింగారించుకోవాలి తప్పిస్తే ఫ్యాషన్ రూపంగా సింగారించుకోకూడదు ఫ్యాషన్ అన్నారంటే ప్రమాదం అంత హాని కలుగుతుంది ఆఖరికి ఎక్కడ శృంగారము ఉన్న చోట కూడా ఫ్యాషన్ పనికిరాడు ఆ సత్యాన్ని గమనించాలి కాబట్టి వస్త్రధారణం ఫ్యాషన్ కోసం కాదు కల్చరల్ దానికోసం ఒక చూడ్డానికి కూడా ఒకప్పుడు వీలు కూడా కల్చర్లో వస్త్రాన్ని ధరించిన కూడా ఫోటో తీయడానికి వీలుగా ఉంటాడు విభూతి ఎందుకు పెట్టామంటే చాలా ఫొటోజెనిక్గా ఉంటుందని విభూతి పెట్టుకుంటే అని అలా ఉండకూడదు ఫొటోజెనిక్గా విభూతి పెట్టుకుంటే ఓ సౌందర్యం వస్తుంది ఇప్పుడు ఒక కల్చర్లో బొట్టు ముఖాన్ని బొట్టు పెట్టుకోండి ఏమిటా ముఖం అలా ఉందని అంటారు బొట్టు పెట్టుకోండి అబ్బా ఎంత శోభ అంటారు బొట్టుకు కూడా కాస్మెటిక్ వాల్యూ ఉంటుంది కానీ మనం బొట్టు కాస్మెటిక్ కోసం పెట్టుకోము అది మన సంస్కృతిలో భాగంగానక బొట్టు పెట్టుకుంటాం సన్యాసులు విభూతి పెట్టుకోవాలి సన్యాసులు అలంకారంగా చందనం బొట్టులోవి చంద్రం పుట్టు పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎవరు తెలీదు విభూతి వాళ్ళ తెలియాల్సిన విభూతి పెట్టుకుంటారు అక్కడి నుంచి రంగురంగుల వ్యవహారం మాకు మాకు విభూతితోటి సరి అది ఉన్నవాళ్ళకు ఉంటుంది అలాగే వేష వస్త్రధారణం కూడా ఫ్యాషన్ కోసం ఎదరు ఇంప్రెస్ చేయడం కోసం కాదు ఇప్పుడు ధర్మం కోసం కాషాయాన్ని ధరిస్తారు కాబట్టి సిల్క్ అక్కర్లా మామూలు ఉన్నా సరిపడుతుంది ఎప్పుడైనా సిల్క్ వేసుకోవచ్చు తప్పేనా సిల్క్ వేసుకుంటే అదే కొట్టదు సో కాబట్టి భోగాలు ఏమీ ఉండవు రోటి కపడ మకాన్ దాన్ని మిత జీవనము అంటారు మరి ఇంకా వీడి బతుక్కి ఆనందం ఏం లేదండి అని మీరు అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఆకలి కోసం అన్నాం భోగం లేదు వస్త్రధారణ కోసం వస్త్రధారణ శరీర రక్షణ కోసం తప్పిస్తే ఆనందం కోసం కాదు ఏ ఇంకా బాహ్యం నుంచి పొంది ఆనందం ఏం లేదనుకోండి సపోజ్ మితజీవనంలో అప్పుడు వీడు ఏమైపోతాడు వీడి బతుకు వ్యర్థం ఎడ ఎడారి అయిపోదు అడవిగా చిన్న వెన్నులైపోదు వీడి జీవితం అదేమవుతుంది ఆత్మానందంలో మునిగి తేలియాడతాడు అది ఆ ఆత్మానందాన్ని వీడు తెలుసుకుంటాడు భాష్యకారులు ఏమంటారు చూద్దాము అక్కడ ఈ వేత్తి వరకు ఒక వాక్యం సుఖమాత్యంతికం అత్యంతమేవతి నిత్యాత్యంతికం అనంతమిత్యర్థ ఈ సుఖము యోగాభ్యాసం చేసి ఆత్మనిష్ఠుడై పరిశుద్ధమైన అంతఃకరణాన్ని పొంది ఆత్మనిష్ఠుడైన ఉండే సుఖము అంటే అర్థమేంటో తెలుసు అండి మీరు పొద్దున్నే పంద్రాల ఫోరు తప్పి లేచి కాలకృత్యాలు వి తీర్చుకుని చక్కగా అవసరమైతే కప్పు టీయో కాఫీయో తాగేసి ఏమీ పర్వాలేదు అలాంటిది ఏదైనా ఉంటే అది ధ్యానంలో కాఫీ ధ్యానం చేసినట్టు అవుతుంది అలా కాకుండా అయితే వెయిటింగ్ ఫర్ సంథింగ్ అన్నట్టుగా ధ్యానంలో కూర్చోకూడదు అలాంటి అవాంతరాలు ఏమైనా ఉంటే ఫినిష్ చేసేసుకుని చక్కగా ధ్యానంలో కూర్చున్నారనుకోండి మీ మనస్సుకు ఒక ఏకాగ్రత ఒక నిబ్బరము ఒక స్థిమితము స్థిమితంగా ఉంది మనస్సు అది నిలబడుతుంది ఆ స్థిమితమైన మనస్సుతో ఏడున్నరకో ఎనిమిదికో చిన్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంకా మీ రోజు కార్యాలన్నీ మీరు చక్కగా చేసుకుంటారు అప్పుడు లభించే సుఖము చూసారా అది లాంగ్ రేంజ్ సుఖం అలా కాకుండా రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా ఏదో పార్టీ అయిన పొద్దున్న ఏడున్నర అయిన దాకా అలాగ ఒక దొంగలా పడుకుని నిద్రపోతుంటే ఆ తర్వాత టగటక చిన్నపిల్లల విషయం లేరు పెద్దవాళ్ళు మాట చెప్తున్నాను ఆ తర్వాత జగతగా లేని నెతిమీత బలాత్కారంగా రెండు చెంబులు నీళ్లు పోసుకుని ఏదో తినేసి పరిగెత్తుకుపోయాడు అనుకోండి ఏం లైఫ్ రోగాలు వచ్చేస్తాయి వాళ్ళండి ఇట్ నాట్ ప్రోపస్ కాబట్టి సో ఇక్కడ ఆత్యంతికం సుఖం అంటే ఈ బాహ్య వస్తు సంస్పర్శ చేత వచ్చిపోతూ ఉండే సుఖం గురించి మనం మాట్లాడటం లేదు ఆత్మనిష్టగా ఉన్నప్పుడు ఉండే సుఖం ఏదైతే ఆత్మస్వరూపంలో అనుభవానికి తెచ్చుకునే సుఖం ఏదైతే ఉంటుందో ఆ సుఖము అది అనంతము అది ఓ కాలంలో వచ్చి మరో కాలంలో పోదు చందన వృక్షానికి ఉండే సుగంధంలాగా ఇప్పుడు ఇనుముక్కు ఉందనుకోండి మట్టిలో పాతి పెడితే ఏదవుతుంది తుప్పు పట్టేసి మట్టి అయిపోతుంది అది కొంతకాలానికి అదే బంగారాన్ని మట్టిలో పాతిపెడితే ఏమీ అవుతుంది మీరు తల్లి తీసి మళ్ళీ బంగారమే వస్తుంది బంగారం పైన మట్టి మీరు శుభ్రంగా మట్టి తీసేస్తే అది మెలమెల మెరిసిపోతూ ఉంటుంది పచ్చర దాని పచ్చదరం ఎక్కడికి పోదు ఎందుకని దాని స్వరూపం అట్టి ఆ స్వరూపభూతమైన ఆనందం ఆనందము దానికి పుట్టుక చావు ఉండవు దేహం పుట్టినప్పుడు దేహం పడిపోతే అది పడిపోదు ఇంద్రియానికి విషయంతో సంయోగం వచ్చినప్పుడు పుట్టింది కాదు సంయోగం బ్రేక్ అయిన వెంటనే పోయిది కాదు అటువంటి అనంతమైన సుఖము అంటే కాలములో అంతము కాని సుఖము ఒక ఉపనిషత్తులో ఓ మంత్రం ఉంది సమాధి నిర్ధూత మలస్య చేతసహ మనస్సది చేతసహ సమాధి నిర్ధూత మలస్య మీరు సమాధి చేస్తే అంటే ధ్యానం చేస్తే నిర్ధూత అంటే మురికి వస్త్రాన్ని సబ్బు పెట్టి ఇలాగా దాన్ని రాపాడిస్తే ఏమవుతుంది మురిగిపోయినట్టుగా ధ్యానం చేయటం వల్ల వీడి మలము అంటే చిత్త చిత్తంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి నివేషిత్యాత్మని ఆ చిత్తము ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటుంది అలర్ట్ గా ఉంటుంది బట్ నాట్ వర్కింగ్ ఓవర్ కా నిద్ర కూడా అటు నిద్ర కాదు ఇటు హైపర్ యాక్టివిటీ కాదు నిద్ర అంటే తమో హైపర్ యాక్టివిటీ అంటే రజోగుణం సత్వగుణ ప్రధానంగా ఉంటుంది మనస్సు కామ్ ట్వయట్ అటువంటి మనస్సు దాని ఎందు ఆత్మస్వరూపము చక్కగా ప్రతిఫలిస్తూ ఉంటుంది అటువంటి ప్రసన్నమైన బుద్ధి ఎందు అనుభవానికి సుఖమైతే వస్తుందో నక్యతే వర్ణయితురాతత్ దానిని వాగ్రూపంగా వర్ణించటం సంభవం కాదు అని ఊరికే పాయింట్అవుట్ చేయటమే కానీ అదిగో అది అని చెప్పేందుకు వీల్లేదు అదే ఎత్తత్ అని అది ఏది కాదో చెప్పాను మీకు ఇంతవరకు అది ఏదో చెప్పలేదు నేను తామస్సు సుఖం అది కాదు రాజస్సు సుఖం అది కాదు వచ్చిపోయి అది కాదు అని ఇలా చెప్పాల్సిన మాటే కానీ డైరెక్ట్గా దిస్ ఈజ్ సో అండ్ సో అని చెప్పిదేం లేదు కొంతమంది ఏమంటారంటే నేను నిన్ను ముట్టుకుంటే నీ నా శరీరంలోంచి ఎలక్ట్రిసిటీ లాగా నీలోకి వచ్చేస్తుందని చెప్తారు దే ఆర్ ఐ టెల్ యూ దే ఆర్ అండ్ మిస్లీడింగ్ పీపుల్ పీపుల్ వాళ్ళ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని దర్శింపజేసే ప్రయత్నం చేయాలి కానీ అంటే చాలా సోబర్గా మంచిగా వాడి యొక్క వాడి హృదయంలో ఉండే దైవత్వం పైకొచ్చి ఇట్లా మీరు ఏదైనా ఒక మాట చెప్తే అది మీరు ఉపకారం చేసినట్టు అవుతుంది అంతేగాని నేను మీకు నేను చూస్తాను అని వాడికి ఏమో ఏవేమో మిస్లీడింగ్ సమాచారం ఇస్తే తెలియకుండా ఇస్తే అంటే తనకి తెలియకుండా ఎదురు వాళ్ళని మిస్లీడ్ చేస్తే దాన్ని ఏమంటారు స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అని అంటారు చేస్తే బ్లఫింగ్ అండ్ మోసం అలా చేయకూడదు ఎప్పుడు కూడా చాలా తప్పదు ఎనీవే కాబట్టి నక్యతే వర్ణయత్ స్వయం తదంతఃకరణే నృహ్యతే బుద్ధి గ్రాహ్యం అది స్వరూపభూతమైన సుఖము అది స్వచ్ఛమైన అంతఃకరణలో ప్రకటన చూడండి లోకంలో సుఖమన్నది హైపర్ యాక్టివిటీలో ఉంది అని అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారంటే ఎక్సైట్ అయిపోతే సుఖం ఉంది అని అనుకుంటారు అలా ఎక్సైటింగ్ ద్రవ్యాలని స్వీకరిస్తారు తర్వాత కొంతమంది డ్యాన్స్ చేస్తే సుఖం వస్తుంది అనుకుని డ్యాన్స్ చేస్తారు మోకాళ్ళు బలంగా ఉంటాయి కాబట్టి డ్యాన్స్ చేస్తే పర్వాలేదు కొంచెం మోకాళ్ళు అడిగిన తర్వాత డ్యాన్స్ చేస్తే తెలుస్తుంది మజా అయిపోతాం కాబట్టి ఆ వయసులో ఉన్నప్పుడు అది తెలియదు ఆ ఒక హైప్ ఉంటుంది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఒక ఆవేశం ఒక అభినవేశం ఉంటుంది అదే సుఖమని వాళ్ళు భ్రమపడతారు అది సుఖము కాదు ఏమి కాదు సుఖంలో హైప్ ఉండదు ఆ ఆత్మ సుఖంలో శాంతి ఉంటుంది శాంతము లేక సౌఖ్యము లేదు అంచేత మీకు సుఖం కావాలంటే లౌకిక జీవనం కానీ ఆధ్యాత్మిక జీవనం కానీ శాంతి ఉండాలి ఇక్కడ వేదాంతం ఇది కర్మకాండలో శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యం వస్తు ఐశ్వర్యం వస్తు ధన సమృద్ధి రస్తు పుత్ర సమృద్ధి రస్తు పౌత్ర సమృద్ధి ఈ విస్తు అంతు ఉండదు అది కర్మకారండ వేదాంతంలోకి వస్తే ఇక్కడే ఉంటుంది ఓం శాంతి శాంతి శాంతి అంటే ఒక శాంతి తర్వాత ఇంకే శాంతి ఆ తర్వాత ఇంకే శాంతి ఇంకా ఆ తర్వాత ఇంకేం లేదు సైలెన్స్ అది అంటే దాని అర్థం ఏంటో తెలుసున్నాండి శాంతి అండ్ ద్యానెస్ ఆనందము బోతర్ వన్ అండ్ దిస్ హెస్ దాని దాని పేరేది దానికే శాంతి అంటారు శాంతమైన మనస్సులో అనుభవానికి వచ్చేటువంటి స్వరూపభూతమైన సుఖము దానికి ఎవడైతే దాన్ని ఎవడైతే రుచి చూస్తాడో వాడికి బాహ్య సుఖాలతో అసలు సమన్వయం వాడికి ఏమో అక్కర్లేదు బాహ్య సుఖాలు అక్కర్లేదు ఉడికే లోకం కోసం కొన్ని చేస్తాడు దేహాన్ని నిలబెట్టడం కోసం మరో కొన్ని చేస్తాడు ఇప్పుడు భుజం మీద కండువా వేసుకుంటాడు ఫోన్లే జనాల ముందు కండువా లేకుండా ఎందుకని భుజం మీద కండువా లోకం కోసం తన కోసం కాదు ఒక సివిల్ సొసైటీలో ఉన్నాం కాబట్టి సందర్భానుగుణంగా ఉండాలి ఎప్పుడు కూడా మందలో గొర్రెలా కలిసిపోవాలి వీలైనంతలో మందలో గొర్రెల కలుసుకోవాలి మందలో సెపరేట్గా కనపడడానికి ప్రయత్నం చేసేటంటే అది అహంకారం అయిపోతుంది అసలు ఊరికే మీకు ఒక జనరల్ సూత్రం ఒకటి చెప్పాను కాబట్టి మహాత్ములు లోకం కోసం కొన్ని పనులు చేస్తారు దేహధారణ కోసం మరి కొన్ని పనులు చేస్తారు తమ కోసం ఏమీ చేయరు ఎందుకంటే తను కర్త కాదు భోక్తా కాదు తనకి బయట నుంచి రావాల్సిన సుఖము ఏమీ లేనేలేదు తను ఆనంద స్వరూపుడుగా ఆత్మరూపుడుగా ఉండిపోతాడంట చే ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటే అది లోకం కోసం చేస్తారు దాన్ని లోకసంగ్రహము అని కూడా ఆ పదంతో అంటారు దాన్ని కాబట్టి అటువంటి ఆత్మసుఖము అది శాంతి ప్రధానంగా ఉంటుంది అది బుద్ధి గ్రాహ్యం అని అంటున్నారు అస్తమానం ఆ మాట వస్తున్నాం ఎందుకంటే కఠోపనిషత్తులో దృశ్యతేగ్రీయయా బుద్ధి సూక్ష్మయా సూక్ష్మదర్శి అంటే ఇప్పుడు ఆనందం ఎక్కడ ఉంది లడ్డూలో ఉంది వాడిని సూక్ష్మదృష్టి అంటారు వాడిని స్థూల దృష్టి అంటారు లేకపోతే అంధుడు అంటారు దృష్టి వాడు లడ్డూలో ఆనందం ఉంటుందండి చూపించండి నాకు లడ్డూలో ఆనందం ఎక్కడున్నాను లడ్డూలో ఆనందం ఉంటే వాడు దాన్ని మీకెందుకు అమ్ముతాడు వాడే ఎట్టు పెట్టడం వాడేమనుకుంటున్నా అంటే రూపాయల్లో ఆనందం ఉందనుకుని లడ్డు అమ్మేసి రూపాయలు కూర్చుకుంటున్నాడు లడ్డూలోనూ లేదు రూపాయల్లోనూ లేదు అంటే వాడు దుఃఖిగానే ఉంటాడు వీడు దుఃఖిగానే ఉంటాడు వాడు రూపాయల ధన వాడు సంసారంలో దుఃఖంగా ఉంటాడు వీడు లడ్డూలు తిని తిని రోగం చేసుకుంటూ వీడు దుఃఖంలో ఉంటాడు ఆనందం లడ్డూలో ఉండదు లడ్డు నోట్లో నాలుగు మీద వేసుకుంటే ఉంటుంది ఎక్కడుంది సుఖం ఇప్పుడు లడ్డూలో లేదు కదా నాలుగు మీద నాలుగు మీద సుఖం ఉంటే లడ్డూ ఎందుకు ఆ సుఖం ఇప్పుడే కూర్చుంటూ కదా నాలుగు మీద కూడా ఉండదు మరి దేంట్లో ఉంటుంది ఆ రుచి తెలిసినప్పుడు ఉంటుంది చూడు బుద్ధిమంతుడు అక్కడికి వీడు సూక్ష్మ దర్శనంలోకి వస్తున్నాడు క్రమంగా స్థూలం నుంచి సూక్ష్మంలోకి వచ్చాడు చూడండి రుచి తెలిసినప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు సుఖం ఎక్కడుందనమాట తెలివిలో ఉంది వీడు ఏమనుకుంటాడంటే రుచి యొక్క తెలివిలో ఉందనుకుంటాడు నువ్వు కొంచెం తెలుసుకోగలిగితే ఆ రుచి లేనప్పుడు కూడా తెలివిలో ఉంటుంది అది అది రుచి విషయం లేదు రుచి లేనప్పుడు కూడా ఆ ఎరుకలో సుఖం ఉంటుంది దాన్నే సచ్చిదానందము చితే ఆనందము జ్ఞానానికి ఆనందానికి సెపరేట్ చేయకూడదు ఇప్పుడు సినిమా చూస్తే సుఖం ఉంది అందు గురించే కదా సినిమాలకి పరిగెత్తుకు వెళ్తాం విచ్ ఇస్ ఓకే ఇప్పుడు సినిమా చూసినప్పుడు సుఖం ఎక్కడుంది తెరమించి మీలోకి వస్తుందా సుఖం తెర మించి మీలోకి ఏదైనా వైరు పెట్టి పంపిస్తున్నారా ఏమన్నా తెరమించి మీలోకి రాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది కంట్లో ఉంది సుఖం కంట్లో సుఖం ఉంటే సినిమాకి వెళ్ళడం ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అలా అనిపిస్తుంది అంటే అది అలా అనిపిస్తుంది దీనికి గాథ ఉంది చెప్తాను వినండి ఒక ఉంటుంది చూడండి చాలా ఇంపార్టెంట్ స్టోరీ దాని దాని మెసేజ్ చాలా ముఖ్య అందమైన మెసేజ్ కుక్కకి బోన్ కుక్క అంటే బోన్ ఉంటుంది కుక్కతో వచ్చిన సమస్య అది అంచైతే కుక్క పెంచి వాళ్ళు కూడా పెట్టుకుంటారు అభ్యంతరం లేని వాళ్ళు రెగ్యులర్ బోన్లు పెట్టుకుంటారు అభ్యంతరం ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ బోన్స్ ఉంటాయి అదో నాలుగో ఏదో పెట్టుకుంటారు దానికి అలా ఆ బోన్ ను సాగతిస్తూ కూర్చొని కుక్క లక్షణం అది అంటే అయితే ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే దాని ఆ బోన్ తోటి విసి పడుతూ ఉంటుంది ఎనీవే దీనికి బోన్ దొరికింది వీధికి ఒక రుడు బోన్ ఎవరిస్తాడు అది వెతుక్కు తెచ్చుకోవాలి ఆ బోన్ దొరికింది దీన్ని ఓ ఎండిపోయిన బోన్ను మన వాళ్ళు ఇక్కడ అక్కడ పారేస్తారు తినేసి ఇక్కడక్కడ పారేస్తారు దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయరు దాంతో రోడ్డు మీద పడి ఉంటాయి లేకపోతే కాకులువి తీసి పెడుతూ ఉంటాయి అలాంటి బోన్ ఒకటి కుక్క దొరికింది అది దాన్ని రాపాడించడం మొదలుపెట్టింది నాలుకతోటి పెదాల మధ్యన పెట్టి దంతాలతోటి ఆ బోన్ను షార్క్ పెడిగి ఉంటుంది కదా విరిగిపోయిన బోను దీని పెదవి కట్టాయి కట్టాయి దీనికి రక్తం రుచి నా వ్యక్తి రుచి ఆ బాహ్ ఈ బోన్ ఎంత రుచిగా ఉందిరా అని అదేం చేస్తుందంటే ఆ బోన్ మరింత రాపాడిస్తుంది మరింత రాపాడించినప్పుడు మరింత రక్తం వస్తే మరింత రుచిగా ఉందని అనుకుంటుంది అది ఏమనుకుంటుంది అంటే ఆ కుక్క ఈ బోన్లోంచి రసం వస్తుంది అనుకుంటుంది మనం అలా ఉంటుంది మన జీవితంలో బాహ్యం నుంచి సుఖం వస్తుంది అనుకోవడం అలాంటి బాహ్యంలో సుఖం లేదు ఆ బోన్లో ఆ బోన్ తగిలినప్పుడు దాని రక్తమే దానికి రసం కింద అనుభవానికి వచ్చినట్టుగా బాహ్య విషయాలు మనకి సంస్పర్శ కలిగినప్పుడు మనలో ఉండే సుఖమే మనకి అనుభవానికి వస్తుంది మనం అనుకుంటా ఉంటే ఆ సుఖం సినిమా హాల్ నుంచి వచ్చిందనో సినిమా థియేటర్ నుంచి వచ్చిందనో లడ్డూ నుంచి వచ్చిందనో అలా భ్రమపడుతూ ఉంటాం అవన్నీ కూడా బోన్ ప్లేస్లో ఉంటాయి వాటిల్లో సుఖం అనేది లేదు ఆత్మసుఖమే సుఖము ఓ మహాత్ములు అన్నారు స్వస్థం శాంతం స నిర్వాణమక సుఖముత్తమం ఈ తామస రాజస్వ సుఖాన్ని పక్కన పెట్టండి మనస్సు స్వస్థంగా ఉన్నప్పుడు అంటే స్వాస్థం తన ఆత్మ ఆత్మని టిష్టతి తన స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు అది శాంతం శాంతి లేని మనస్సు అలజడిగా ఉన్న మనస్సు సంసారంలో పరిభ్రమించే మనస్సు శాంతమైన మనస్సు తన స్వరూపము నిలిచి ఉండే మనస్సు అటువంటి మనస్సులో ఉండే ఉత్తమమైన సుఖము అకథ్యం దాన్ని అనుభవించాల్సిందే తప్ప చెప్పి ఇది కాదు ఎనివే యత్త్రాహ్యం బుద్ధ్యైవ ఇంద్రియ నిరపేక్షయా గృహ్యతే బుద్ధిగ్రాహ్యం బుద్ధి చేత గ్రహించబడుతుంది అయితే మరి ప్రతి సుఖము బుద్ధితోటే గ్రహిస్తారు ఇప్పుడు లడ్డూ తిన్నారనుకోండి సుఖం ఉంటుంది అది కూడా బుద్ధి చెట్లే గ్రహిస్తారు కదా అంటే అక్కడ కేవల బుద్ధి కాదు బుద్ధి రసనేంద్రియము లడ్డు మూడు ఉన్నాయి అక్కడ సినిమా సుఖం కూడా బుద్ధి గ్రాహ్యమే కదా అంటే కేవల బుద్ధి కాదు బుద్ధి కన్ను రూపము ఇన్ని కానీ ఈ సుఖము రూపము లేదు రసము లేదు వాటి డ్రాప్ చేసేసారు కదా ఇంద్రియాలను క్లోజ్ చేసేసారు కదా ఇంద్రియ ఉపసంహారం అయిపోయింది బుద్ధి ఉన్నది ఈ బుద్ధి శుద్ధముగా పరిశుద్ధముగా ఉండి విలీనమైపోయి అంటే ఆత్మస్వరూపంలో నిష్ఠ అయి ఉంది ఆ విధంగా ఆత్మనిష్టమైన బుద్ధి ఉండూ ఆ సుఖం సుఖం ప్రకటన మన లోపల ఆ ఎరుక నుంచి ఆ సుఖము ఆవిష్కృతమవుతుంది అటువంటి సుఖము ఇది బుద్ధి ఇంద్రియ నిరపేక్షయా ఇంద్రియముల యొక్క అపేక్ష లేని సుఖము చూడండి ఇంద్రియం ద్వారా సుఖాన్ని సంపాదించాలని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ మనిషి యొక్క లక్షణం ప్రతి మనిషి అంటే ఇంద్రియం ద్వారా సుఖమంటే కంటితో చూసి సుఖం చెవితో విని సుఖం నాలుకతో ఆస్వాదించి సుఖం శరీరంతో స్పృశించి ముట్టుకుని సుఖం నా నా ఇళ్ళరా నా ఒళ్ళు కూర్చోరా నాకు ఎంతో ఆనందంగా అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల బిడ్డలు కాదని సామెత అక్కడి నుంచే వచ్చింది నా అన్న నాన్న ఆసక్తి పెంచుకుంటాడు తర్వాత వాడు చూపించిన దానికి వీడు తల తిరిగిపోయి బతుకున్నంత కాలం దుఃఖిస్తుంది కాబట్టి ఇలాగా ఈ ఆసక్తుల వల్ల వచ్చే సుఖాలన్నీ కూడా అసందర్భములైన సుఖాలు కాబట్టి సుఖం అలా రాదు సో ఆ రకంగా అది అతీంద్రియంగా ఉంటుంది స్పర్శ వచ్చే సుఖం ఏదో కర్మకాండ సందర్భంలో అలా చెప్తారు నూతులు నూరు మృతజల పూరితంబుల నూతుల నూరిటి కంటే పుత్రుడు ఒక్కడు సుఖము అంటూ ఏదో చెప్తారు అలాగే ఆ సందర్భం వేరు ఆ సందర్భం అది కర్మకా సంతానం కనమనే ఒక చెప్తున్నప్పుడు చెప్పిన మాట అది అదేం పరమార్థం కాదు ఆ సందర్భంలో అది బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ బాహ్యంతో స్పర్శ నుంచి వచ్చే సుఖము అది సుఖం కాదు ఆ ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పట్టాలి అని మనం ప్రయత్నిస్తాం ఇంద్రియాలతోటి కంటితోటి చెవితోటి ముక్కుతోటి ముక్కు అంటే ఇంకా సుగంధాలు పరిమళాలు వా ముక్కుతో సుఖాన్ని సంపాదించడం చూస్తుంది వీడు వీడి చూడాలి ఎన్ని తెలివితేటలు ముక్కుతో సుఖాన్ని పట్టేయాలి నాలుకతో సుఖాన్ని సంపాదించాలి చర్మంతో సుఖాన్ని చెవులతో సుఖాన్ని తర్వాత ఇంకొకటి ఏముంది కన్నుతో సుఖాన్ని అక్కడికి ఏమవుతుందో తెలుసు అంటే కన్నుకి తేడా వస్తుంది చెవులు తేడా వస్తుంది ముక్కు తేడా వస్తుంది స్పర్శ అన్ని అన్ని ఇంద్రియాలు సర్వేంద్రియాణం జరయంతి తేజ కఠోపనిషత్ మీరు ఇలా ఇంద్రియాలతో సుఖాన్ని లాగి వడబట్టి లాగి ప్రయత్నం చేస్తూ ఉండండి ఇంద్రియాల శక్తి అంతా కూడా నష్టమైపోయి మీరు రోగిస్థిడిగా నిండుతాడు అంచేతనే మనుషులు చాలా చిన్న వయస్సులోనే ముసలితనం వచ్చేస్తుంది భోగాలు అధికమైపోతే చిన్న వయస్సులోనే ముసలితనం వచ్చేస్తుంది ఆఖరికి క్రీములు గట్టిగా రాసేసుకుంటూ ఉంటే చిన్న వయస్సులోనే ముడతలు పడిపోతుంది ఆ చెక్కి అంతా సౌందర్యం సహజంగా ఉండాలి అంత కష్మలంగా ఉంటుంది లోక వాతావరణం కాబట్టి ఇంద్రియాల ద్వారా సుఖాన్ని వడబట్టి లాగే ప్రయత్నం మానే చేయాలి మరి ఇంద్రియాలతో లోక వ్యవహారం చేయాలి అక్కర్గా చేయాలి భోజనం చేసినప్పుడు నాలుక తప్పదు శబ్దాలు మ్యూజిక్ వింటే ఆ అనుభవం తప్పదు వాటి వెనకాల పరువులు తీయకూడదు సహజంగా వచ్చేదిదో వస్తుంది దాన్ని అలా సాక్షిరూపంగా తెలుసుకోవటము మితజీవనం చేయాలి ఇంద్రియాలను టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవడం టూ మచ్ ఆఫ్ సీల్ టూ మచ్ ఆఫ్ టేస్టింగ్ అలా చేయకూడదు అలా చేస్తే ఆ రోగం వచ్చింది కాబట్టి ఇంద్రియాల మీద సుఖం కోసం ఆధారపడ్డవాడు సంసారి ఇంద్రియ నిరపేక్షంగా ఆత్మానుబంధాన్ని ఎవడైతే కనుక్కుంటాడో వాడు వాడు జ్ఞానం అది బుద్ధిగ్రాహ్యం ఇంద్రియ నిరపేక్షంగా ఇది ఎలాగంటే మున్సిపాలిటీ నుంచి నీళ్లు రావాలి అంటే రెండు రోజులకోసారి వస్తుంది ఓపాంది దానికోసం పది మళ్ళీ అలా కాకుండా మన ఇంట్లో మనకు ఒక గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ ఒక స్ప్రింగ్ తగిలింది అనుకోండి వాటర్ ఓ పైపు వేసుకున్నాం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది ఆ ఆత్మానందాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇంద్రియాల ద్వారా సుఖాన్ని మనం పొందాలి అనుకుంటే వాడు సంసార దుఃఖ భాజనుడైపోతాడు అది పెద్ద మెసేజ్ సో ఈ శ్లోకాన్ని మల్లీ క్లాస్లో ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పౌర్ణా పూర్ణము రచ్యే పూర్ణశ